ంత ప్రభావ మరి మీరు మమ్మల్ని దాచి కాపాడి గొప్ప దేవానికి వందరాలుతండి దేవ మమ్మల్ని రక్షించుకున్నంతకు వందరాలు తండ్రి మా ప్రతి పాపాన్ని శాపాన్ని దగ్గర ఇవ్వండి మమ్మల్ని క్షమించండి ప్రభావం దేవాయత్ ప్రభావం మరి ఇంకా ప్రభా నీ యొక్క వాక్యాలు విని దాని ప్రకారం మేము నడుచుకోవాలా వాటి వాటిని పాటించి వాళ్ళ ఉండేలా ప్రామి అదే రీతిగా ప్రభా మరి ప్రతి కూడా ప్రభా నీ సన్నిధికి రావాలి తండ్రి మరి నీ యొక్క ప్రజెన్స్ ఇక్కడ మా మద్దతు జరిగించండి దేవాయి ప్రభా మరి ఇంకెంతమంది అయితే ప్రభావని పరిస్థితులు ఉండాలి ప్రభావ వారిని అందరి కూడా ప్రభావ మీరు గాలి మూసుకున్నా కరండి తండ్రి సన్నిధిలో ప్రభావ ప్రతి బిడ్డ మరి ఇక్క మనసు కలిగి ప్రభా నిన్ను స్రాధించాలా ప్రభా కాబట్టి ప్రభా మరి మీరే మాకు తోడే మీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగించండి ప్రభా మీ యొక్క పరిశుభ్రత నడిపి అనుగ్రహించండి ప్రభా ది వాయి సుప్రభావం మరి వాక్యం ధ్యానంగా ప్రభావం ఇలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ప్రభావం మరి మీరే సాయపడమని ప్రార్థిందండి దివాయి సుప్రభా మరి ఆత్మంతా మీరే తోడే నడిపించి ప్రతిబిడం సిద్ధపరచుకోమని ఎజ్యుకేషన్ రామంలో ప్రార్థిస్తాం తండ్రి ప్రేస్తున్నాడు సిస్టర్ ఏసయ్యా నీ కృపణాచలయ్యా నీ కృపలేనిది నే బ్రతుకలేనయా ఏసయ్యా నీ కృపణకుచాలయ్యా నికృపా నిదే నే బ్రతుక నికృపల నిక్షణము నిదయే నిక్షణము నేను హి చలెను ఎకృపలే నిక్షణము నిదయే నిక్షణము నేను హిం చలెను ఏ సయ్యా ని కృపనాకు చాలయ్యా నీ కృపలేనిదే నుండలేనయా ఏ సయ్యా ని కృపనాకు చాలయ్యా నీ కృపలేనిదేనుండలేనయా మహిమను విడచి మహిళకి దిగి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యము గమాచి మాదిరి చూపి మరు రూపమిచ్చావు మహిమలు నేను మహిమను పొందా మహిమగమాచిందినీ కృపా మహిమలు నేను మహిమను పొందా మహిమగ మార్చింది నియ్యా నిపనాకు చాలయ్యా నికృపలే నిరేనుండలయా ఏ సయ్యా నిపనాకు చాలయ్యా నికృపలే నిరేనుండల నికృపలే క్షణము నిదయలే నిక్షణము నేను హించలను ఎసయా నికృపలే నిణము నిదయలే నిక్షణము నేను హించలను ఎపలా కుచాయా నికృపలేదేనుండలయా ఆజ్ఞుల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశతీరా ఆరాధన చేసే ఆదరణ ఇచ్చింది నీ కృపా ఆశతీరా ఆరాధన చేసే దరణ ఇచ్చింది నీకృపా ఏసయ్యా నికృపనాచాలయ్యా నికృపలే నిదేనుండలయా ఎయ్యా నికృపనాచాలయ్యా నికృపలే నిదేనుండల నికృపలే క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను ఏసయా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను ఏసయా ఏసయా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదేనుండలేనయా అలలుయ్యా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ అందరికి ప్రార్థన చేస్తాం పరశుద్ధు వేవ వందనాలనైనా సర్వోన్నతి రఘు తండ్రి మీ కృతజ్ఞతలు ప్రభ ఈ ఉదయం నుంచి ఇంతవరకు కాచి కాపాడి ప్రవ్వ ఎండసరా తగలనీయకుండా ఓ ప్రభావ మమ్మల్ని కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు ఈ సాయంత్రం సమయం మీ సన్నిధికి వచ్చిన ప్రవ్వ మాతో మాట్లాడండి మా జీవితాలను సరి చేయండి ప్రవ్వ మేము ఎక్కడ చూపించండి అవును ప్రభా ఆ స్థలాలలో మేము బలపడాలనైనా స్థిరపడాల ప్రభావ సహాయపడండినైనా ఎటువంటి అపవిత్రత ఉన్న దాని నుంచి మామూలుగా విడుదల తెచ్చండి మీరు పరిశుద్ధులనైనా కాబట్టి మేము పరిశుద్ధంగా జీవించాలా అటువంటి పరిశుద్ధతలు నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము సహించి భరించలాగనే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి శ్రమలు వచ్చినానైనా ప్రభా కాంప్రమైజ్ కాకుండా ప్రభావ ముందు పరిగెత్తులాగన సహాయపడండినైనా మేముదంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క నామాన్ని స్థా స్థిరపరచాలి అనేక ప్రాంతాలలో అనేకలకు చూపించాలా జీవం గల దేవుడమని అవును ప్రభా మేము భాగ్యం ప్రకటించినప్పుడు దాని వెంట సూచక్రియలు జరగాల ప్రభావ వాక్యని నెరవేర్చండి అటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగరించమని ఆ ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం కొంతకాలం నుంచి ప్రభ మీరే సహాయకులు కూడా అంత కాలం మీకు వదనాలు ఈ రోజు కూడా మీ సహాయం మాకు అనుగ్రంచి నడిపించండి మీకు ఎంతో వదనాలనైనా మీ సహమాక అనుగ్రహించి ఆదరణ దాంట్లో ఏసు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు మే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము బబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మహాబబులోను అన్న అంశము మరోసారి మనకి జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ఈ లోకమంతా బబులోను ముఖ్యంగా దాని రాజధాని మతపరమైన జీవితం అనేక పర్యాలు మనం చూస్తా ఉన్నాము ప్రకటన గ్రంథంలోని పదిహేనవ అధ్యాయాన్ని మనం వరం ఆల్మోస్ట్ ముగించుకున్నాం ఒక అంశం ఉంది అది ముగి అది చూసుకుంటే అది అయిపోతుంది ఈరోజుకి పదహారవ అధ్యాయాన్ని మనం ఆరంభిస్తాం ఈరోజు అయితే ముఖ్యంగా పోయిన వారము ఒక మిస్టేక్ జరిగింది నా ద్వారా వాక్యం చెప్తప్పుడు లూకాస్ వార్త మొదటి అధ్యాయంలోని విషయాలను చూపిస్తూ జకరియా సంబంధించిన విషయాలు ప్రకటిస్తూ మిస్టేక్ బై మిస్టేక్ అది అది తప్పే ఖచ్చితంగా జకర్యాకి సంబంధించిన విషయాలు ధ్యానిస్తూ మన ప్రభు సంబంధించిన విషయాలను తీసుకొచ్చిన అందులో అది మిస్టేకే దాన్ని సరి చేసుకోవాల్సిందే జకర్య తన వంతు చొప్పున ఆయన లేబి గోత్రకుడు కాబట్టి లేబి గోత్రంలో ప్రధాన యాజకుని అతనికి ఒక వంతు జకర్య క్రాలంకి యాజకులు అనేక మంది అయిపోయినారు పాలిటిక్స్ కాబట్టి ఆ దేవుని మందిరంలో ముఖ్యంగా పోయిన వారం వరకు మనం చూస్తూనే ఉన్నాము మందిరానికి సంబంధించిన పోద దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో యాజకులందరూ కూర్చొని తమ తమ వంతుల చొప్పున దీప మీద కొంతమంది దానికి నూనె మరి కొంతమంది ఆ యొక్క మీద ధూపం వేయడం అలా అయితే ధూపవేదిక మీద ధూపం వేసేవారు వారికి ఒక వంతు అన్నట్టు అదొక టైం టేబుల్ ప్రకారంగా జైకర్యాకి తన వంతు వచ్చినది అన్నట్టు ఎప్పుడైతే ధూపం వేసిండో ఆయన జీవితంలో విశేషమైన కార్యలు జరగడం మనం చూస్తున్నాం వృద్ధాప్యంలో అదే ఎలిజబెత్ని దేవదూప్త దర్శించడము తను గర్భవతి కావడం అయితే ధూప విజ్ఞాపన ప్రార్థనలకి సాదృశ్యం అన్న విషయాన్ని మనం చూసిన తర్వాత నీ వ్యక్తిగత ప్రార్థనలకి మరియు ఇతరుల కొరకు చేసే ప్రార్థనలకి సాదృశ్యం మన ప్రభు ఏ రీతిగా తన పన్నెండు మంది శిష్యుల గురించి ప్రార్థించిన మనము యూహాన్సు వార్తలు అనేక పర్యాలు చూస్తూ ఉంటాం పదిహేడో అధ్యాయంలో అదే రీతిగా ఎవరిని పోగొట్టుకోలేదు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటాడు ప్రార్థనలో ఇతరుల గురించి ప్రార్థించేది ధూపవేదికకు సంబంధించిన బోధ అదే రీతిగా మన జీవితంలో కూడా అంతే ఒక విశ్వాసి ధూపవేదిక వరకు వచ్చి ఆగిపోతాడు అన్న విషయాన్ని నిన్నటి దినమున ఫాస్టింగ్ ప్రేయర్స్లలో పాల్గొన్నప్పుడు అవన్నీ విషయాల్ని దేవుడు మనకు చూపించిండి అక్కడ ముఖ్యంగా ఏంటంటే అనిల ప్రాంగణము బయట ఆవరణం అది ఆ బయట ఆవరణము ఇసల్పలొచ్చి కూర్చొని వారి బలిపశులను తీసుకొని రావడం అక్కడ బలిపీఠము మరియు గంగాలము నీళ్లతో నింపబడ్డ గంగాలం ఆ బలిపీఠము దగ్గర బలిపశును అర్పించి గంగాలంలో శుద్ధీకరించుకొని వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి బయటికి బయట అనిల స్థలం అన్నట్టు అనిల ప్రాంగణం చుట్టూ మధ్యన చుట్టూ అనిలు ఉంటారు అన్నట్టు అయితే దానికి ఒకటే ద్వారం కాబట్టి ఆ ద్వారం గుండా కూర్చుండే ప్రాంతం అది బయట ఆవరణం అయితే లోపల మధ్యలో ఉండే రెండవ ప్రాంతం లేక మధ్యలో ఉండే ఆవరణాన్ని పరిశుద్ధ స్థలం అక్కడ యాజగులు కూర్చోడము అక్కడ ఎడమ కొడి కొడి పక్కన సముఖపు రొట్టెలు దీపస్తంభము ఎదుట ఆ ధూప వేదిక ధూపవేదిక వెనకాల అతి పరిశుద్ధ స్థలం అక్కడ మందసపు పెట్టే అన్న విషయం మనం ఇవన్నీ చూస్తాం అయితే మతపరమైన జీవితం ఎక్కడ ఉంది అంటే అన్ని ఆ అనిల ప్రాంతం అంటే బయట ఉంటే శిక్షకి పాత్రులు అన్నట్టు అనిలందరూ శిక్షకి పాత్రలు అన్నట్టు ఎందుకంటే రక్షణ రూపంలో లేనివారు కాబట్టి తూర్పు నుండి ఆ తలుపు నుంచి వాళ్ళు ఇసాల్గా మారాలా అంతరంగమందు మందు యూదుల్గా ఇస్రాయల్ గా మారాలని రోమిల రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయంలో ఎన్నిసార్లు నేను చూపించిన బయటికి యూదు అయిన వాడు యూదుడు కాడు నిజమైన యూదుడు పౌలు రోమిన్ రాష్ట్ర రెండో అధ్యాయంలో అంటే ఏసు ప్రభు మనల్ని అంతరంగం మందు యూదులుగా మార్చుకుండు అదే రీతిగా రోమిన్ రాసిన పత్రిక అధ్యాయము పది పదకొండు అధ్యాయనాలు చూస్తాము ఇస్రాయల్ సంబంధులందరూ ఇస్రాయల్ కారు అంటాడు ఎవరు నిజమైన ఇస్రాయల్ అంటే అబ్రాహము స సంతానం అంటాడు ఆ సంతానమే క్రీస్తు క్రైస్త పక్షంగా ఉన్న మనమే ఆ సంతానం అంటాడు కాబట్టి క్రైస్తవులే అబ్రాహము సంతానం ఇస్రాయల్ ప్రజలు కాదు అంటాడు ఆయన చాలా మందికి కోపం ఉండే ఆ రోజులల్లో ఈరోజు ఈ సత్యం బయలుపరచబడినా కూడా స్వీకరించని క్రైస్తవులు మేము మేము మేము యూదులం కాము అంటారు మేము అనిలమే కానీ దేవుడు మనల్ని అంతరంగం యూదులుగా మార్చుకున్నాడు ఆయన శిల్వం మీద చేసిన యొక్క సంపూర్తి క్రియ మనందరినీ యూదులుగా మార్చుకుంది ఇస్రాయల్ పలుగా మార్చుకుంది దేవుని ఇస్రాయల్ అని అంటాడు పరిశుద్ధ జనంగా మంటాడు దేవుని సత్తు అంటాడు యాజక సమూహము రాజుల వంశము ఆ రీతిగా మనల్ని తయారు దేవుడు కేవలము మన పాపంలో నిమిత్తమై తన మరణం నుంచి కానీ స్వీకరించలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం కాబట్టి బయటి ఆవరణం నుంచి యూదులుగా మార్చబడాలా అంటే వారి జీవితాలు ప్రభు సమర్పించుకోవాలి తను బలి పశువులాగా బలి అర్పించబడి తర్వాత శుద్ధీకరించుకోవాల బాప్సం పొందాలా బాప్తిజం పొందినాక పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టాలా అక్కడ యాజకులే ఉంటారు కాబట్టి దేవుని బిడ్డలందరినీ యాజకులుగా మార్చుకుండు దేవుడు కాబట్టి నువ్వు పరిశుధ ఉంటూ ప్రతిరోజు దీపస్తంభంకి నూనె సరఫరా చేయాలా అది వెలుగుతా ఉండే నీ జీవితానికే సాదృశ్యం ఆ దీపస్తంభము దానికి ఏడు కొమ్ములు ఉంటాయి కాబట్టి ఏడు దీపములు అంటే ఏడు సంఘాలకు సాదృశ్యం అని కూడా గతంలో నేను చూపించిన కానీ వాటన్నిటికీ ఒకటే ఆధారము వీవ చెట్టు నుంచి వచ్చే నూనె అన్న విషయానికి కూడా చూపించిన కాబట్టి దీపము వెలగాలంటే నూనె అవసరం కాబట్టి దీపము వాక్యమే నీ వాక్యమే నా పాదంలో దీపం అంటాడు దావిదరాజు కాబట్టి ఆ వాక్యము వెలగాల అంటే చీకట్లో వెలగాల అంటే నీకు ఆ నూనె కావాలా నూనె అంటే పరిశుధాత్మ నడిపింపు కావాలా చదువుతున్న వాక్యాలని సత్యాన్ని గ్రహించాలంటే ఖచ్చితంగా పరిశుదాత్ముడు ఉండాలా లేకపోతే అర్థం కాదు పుస్తకాలు చదువుతారు కామెంట్రీస్ చదువుతారు లేకపోతే అంటే మానవ తలంపులో ఉపయోగిస్తాం అన్నట్టు కానీ దేవుని అదే రీతిగా ఆయన ప్రభురాత్రి భోజనంలో పాల్ పొందాలా కాబట్టి సమ్ముఖ ఆయన జీవాహారం వాక్యానికి సాదృశము అదే రీతిగా దీన అనుదినము ప్రార్థనలు అర్పించుకోవాలా ఉదయం సాయంత్రం వాళ్ళు అర్పించే వాళ్ళు నిబంధన కాలంలో కానీ మనకు ఎల్లప్పుడూ ప్రార్థించమన్నాడు ఎడతెగగా ప్రార్థించమన్నాడు కాబట్టి క్రైస్తవ జీవితాల్లో ప్రార్థనలు ఎప్పుడు ఉండాలి ప్రతి క్షణం ప్రార్థిస్తూ ఉండాలంటే దేవునితోనూ సంభాషిస్తూనే ఉండాలన్న విషయాన్ని ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని సూచిస్తుంది అయితే ఇస్రాయల్ ప్రజలుండే ఆ యొక్క బయటి ప్రాంగణము నీ యొక్క నేను నీతిమంతునిగా తీరుస్తుంది ఎందుకంటే అక్కడ బరి అర్పించబడింది కాబట్టి నువ్వు నీ పాపలు ఒప్పుకున్నావు నీతిమంతునిగా తీర్చబడ్డ వాడవు పొంది శుద్ధీకరించుకొని యాజకుల సమూహంలోనికి నువ్వు రావాలనుకే యాజక సమూహంగా మార్చుకోండు కాబట్టి ఆ అక్కడ శుద్ధీకరించబడ్డ వాళ్ళే ఉంటారన్నట్టు అంటే వేరుపరచబడ్డ వాళ్ళు అన్నట్టు చేయబడ్డ జీవితం అన్నట్టు అక్కడి నుంచి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టాల మనము అదే మన యొక్క కోరిక జీవితాంతం అది మహిమ ఆయన మహిమలోనికి ప్రవేశించడం అన్నట్టు మోషే ఆ రీతిగా ఆయన మహిమలో ప్రవేశించింది ఎందుకంటే పై నుంచి కిందికి దిగొచ్చినప్పుడు ఆయన ముహం చూడలేకపోయారు మనుషులు ఆయన మహిమ అట్లుండే ఏలియా ఒకడు అటువంటి మహిమలోనికి ప్రవేశించిన వాడు కాబట్టి పాత హాన్ ఒకడు ఇట్లా దేవుని మహిమలోనికి ప్రవేశించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బైబుల్లో కానీ ఏలిషా కూడా ఆ మహిమలోనికి అడుగుపెట్టిన విషయాన్ని మనం చూస్తున్నాం గతంలో కొన్నిసార్లు కానీ అటువంటి మహిమలో అంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వాళ్ళు ఆ మహిమ అది నేను మరి పరిశుద్ధ పరచబడుతుంది ని నీ జీవితం ఆ మహిమలకు అడుగు పెడితే అటువంటి మహిమలు అడుగుపెట్టిన వాడు టిఫర్స్ లో ఇంత పాపం చేసినా దేవుడు వాడిని తీసేస్తారు అన్నట్టు అది నేను చూపిస్తా ఉన్న వాక్యాలు మీకు ఈరోజు వీలైతే కాబట్టి పోయిన వారము చేసిన మిస్టేక్ ఏంటంటే నేను జకరియా ధూప మీద ధూపం వేస్తుండే కానీ ఏస్ప్రో వేసి అన్న విషయాన్ని ఎందుకు వేసి అన్న విషయాన్ని నేను అది మిస్టేక్ అది యాక్చువల్ అక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే జెకర్యా వంతు అంటే ధూపం వేసే వంతు వచ్చేంత వరకు ఎంతో కాలంగా ఎదురు చూసేడు ఆయన ఆయన సేవా నిమిత్తము ఆయన పిలుపు నిమిత్తం ఆయనకు ఆసక్తి ఉన్నాయి కానీ అవకాశం లేకుండా ధూపం వేసే అవకాశం అన్న విషయాన్ని మనం చూసినాం ఆయన ధూపం వేసినాకనే ఆయన జీవితంలో అద్భుతం జరిగింది కాబట్టి నీ ప్రార్థనలు విజ్ఞాపనలు ప్రభు సన్నిధికి చేరాలా అనుదినము నువ్వు ఆయన సన్నిధిలో నీ ప్రార్థనలు సమర్పించుకుంటేనే కానీ నీ జీవితంలో రావాల్సిన మేళ్ళు నీకు రావు లేకపోతే నేను పరిశురాత్మ పొందుకున్నాను కానీ నాకు ఎందుకు కార్యాలు జరుగుతూనే ఉంటారు చాలా మంది నేను రక్షణ పొందినా పాపసం పొందినా ఉపాసం ఉంటున్నా ప్రార్థనలు చేసినా నాకు ఎందుకు రావట్లేదంటే నీ ప్రార్థనలో ఏముంది జస్ట్ ఐదు నిమిషాల ప్రార్థన పది నిమిషాలు ప్రార్థన చేసి పరిగెత్తిపోతున్నావేమో ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటలేవేమో ఆసక్తితో ధూపం అర్పిస్తలేవేమో మనం అట్లా అర్పించుకోవాలన్న విషయాన్ని నేను చెప్పాల్సింది పోయి అక్కడ మిస్టేక్ చేసినా కాబట్టి మనం ఆ యొక్క సంబంధించిన విషయాలన్నీ అన్నిటినీ ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో మందసపు పెట్టే అది దేవుని యొక్క ఏసుప్రభు యొక్క జీవితానికి సాదృశ్యం ఎందుకంటే తుమ్మకర్రతో చేయబడ్డ పెట్టే బంగారు రేకుతో పొదిగింపబడ్డ పెట్టే అది కాబట్టి తుమ్మకర్ర మానవ జీవితానికి సాదృశ్యము బంగారు రేకు దైవ దైవికానికి సాదృశ్యం దైవత్వానికి సాదృశ్యం సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడిగా మన మధ్యలో నివసించింది ఆయన ఆ బంగారు పాత్రలో మన్న బంగారము అంటే దైవికమైనది పా అయన జీవాహారం అయింది అని చెప్తున్నాడు కాబట్టి ఆయనకి చికరించిన కర్ర ఆయన అధికారానికి సాదృశ్యము ఆయన జీవింపజేసేవాడు ఆయన అధికారాన్ని ఆయన ఆయనకుంది మరణం మీద పునరుద్ధానం మీద అధికారం ఉన్నవాడైనా కాబట్టి నేనే పునం నేనే జీవము నేనే పునరుద్ధానం అంటాడు ఇది ఎప్పుడన్నా మీకు చూపిస్తే రెండు విషయాలు క్రైస్తవులలో అంటే రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళు కూడా కొందరు పునరుద్ధానం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు కొందరు జీవం మీద ఆసక్తి వల ఉన్నవారంటారు పునరుద్ధానం కలిగిన వారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ కాలాలు ముగించుకున్నప్పుడు సమాధులలో నిద్రపోతా ఉంటారు కానీ జీవం మీద నమ్ముకున్న వాళ్ళు వాడు చనిపోయిన వాడు ఇంకొక పని కొరకు ఏర్పరచబడతాడు అన్న విషయాలు నేను ఎప్పుడన్నా చూపిస్తే ఎందుకంటే ఇంకా మనం ఆత్మలో ఆ రీతిగా ఎదగకపోతే ఇవి అనుమానాస్పదంగా ఉంటాయి అనుమానాలు వచ్చినాయంటే అవిశ్వాసంలో పడిపోతా కాబట్టి మాంసం తినే దశకి రావాలా పాలు దాగి నుంచి మాంసం తిన్నే మాంసం తినిగి జీర్ణించుకునే స్థితికి ఎదగాల ఆత్మీయలో కానీ మనకి బయలుపరిచిన దేవుడు కేవలం మాంసం తినేవాడివి కాదు ఎముకలు నమిలే వాడిలాగా తయారు కావాలా వాటిని జీర్ణించుకోవాలా ఎముకలు అటువంటి ఆత్మీయమైన విషయాలని మనం ధ్యానించాలంటే చాలా కష్టపడాలా త్యాగపూరితమైన జీవితము సమర్పణ అవసరము ప్రార్థనలో కనిపెట్టాలా ప్రభు ఇది ఎంత మటుకు వాక్యం ప్రకారంగా చూపిస్తే ఒప్పుకుంటారు వాక్యం ప్రకారం చూపించకపోతే అనుమానం వస్తుంది అది నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది పగులు కాలంలో ఇవన్నీ బయలుపరచబడలేదమ్ మళ్ళీ పుస్తకాలు లేవు కదా ఆయన చెప్తుంటే తక్కిన అపోసలకు అందరికీ అనుమానాలు అయిండాల డౌట్స్ కూడా రేసేరు కొంతమంది కొంతమంది డౌట్స్ కూడా రేజ్ చేశారు కొంతమంది ఆయనని తప్పు పెట్టిన తప్పు ఆయన తప్పు లెక్క అవన్నీ మనం చూసినాం గతంలో అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ మందసబ్ పెట్టే ఆ యొక్క రాతి పలకలు పది ఆగలిగల పలకలు ధర్మశాస్త్రానికి సాదృశ్యం కాబట్టి గొరెంతు రాష్ట్ర పత్రికల పౌలి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు విశ్వాస జీవితంలో మనమే ఆ యొక్క యు ఆర్ ద లివింగ్ ఎపిసడ్స్ అంటాడు కాబట్టి నువ్వే వాక్యంగా మారినావని చెప్తాడు అక్కడ ఎంత ఎంత ఆశ్చర్యం అది ఏసులవే వాక్కు ఆదిందు వాకుండినని చెప్తాం కానీ మనల్ని కూడా వాకులాగా మార్చింది అందుకే దావిదరాజు అంతాడు కీర్తన గ్రంథం నలభై అధ్యాయంలో గ్రంథపు చుట్టాలో నేనుంటిని అంటాడు దావిది రాజ్కి ఆయన ఒక ప్రవక్త రాజే కాదు ఒక ప్రవక్త ఆయనకి ఇవన్నీ బయలుపరచబడ్డాయి ఆయనకి ఎంత లోతుకి వాక్యంలో కొంతమంది ప్రవక్తలు కూడా అంత లోతుకి వెళ్ళలేకపోయినాయి వెళ్ళలేకపోయినాడు కొంతమంది యాచకులు కూడా అంత లోతుకి వెళ్ళలేకపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రకటన గ్రంథంలో పదిహేనవ అధ్యాయాన్ని ముగించుకొని త్వరగా పదహారో అధ్యాపు ఉపోద్ఘాతానికి మనం వెళ్ళిపోతున్నాం పదిహేనవ అధ్యాయంలో మనం ఏం చూసినామంటే పోయిన వారము ఒక వాక్యం చూస్తున్నాము ప్రకటన గలము పదిహేనవ అధ్యాయము సా అటు తర్వాత నేను చుడగా సాక్ష గుడార సంబంధమైన ఆలయము పరలోక మందు తెరవబడను కాబట్టి పరలోకంలో ఒక్కొక్క సమయంలో అది తెరవబడుతుంది పరలోకం పరలోకం మందు తెరవబడెను పరలోకం తెరవడుతున్నాయి లోపలేముందో కనిపిస్తుంది ఆ రీతిగా అప్పుడప్పుడు పరలోకం తెరబడుతుందన్న విషయాన్ని మనము అర్థం చేసుకుంటూ ఉంటాం ఎందుకు తెరబడుతుందంటే కొంతమంది భక్తులని అక్కడికి ఆహ్వానిస్తూ ఉంటారు అన్న విషయాన్ని నేను చూపిస్తాను మీకు వాక్యము కొంతమంది భక్తులు ఆ టైంకి అక్కడ పోయి ఆయన సన్నిధిలో కూర్చుంటారు అనేసి నిన్న దినానికి నేను చూపించిన ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక ఆరో రెండవ అధ్యాయము ఆరో వచనంలో ఒక టైం వస్తుంది ఆ టైంలో నువ్వు నీకు ఆ టైమింగ్ అర్థమైనప్పుడు ఆ సమయంలో నువ్వు మోకాళ్ళ మీద ఉంటావు ఉపాస ప్రార్థనలు చేస్తావు నీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది నిజంగా వెళ్తుంది అది నీకు అనుభవం కలుగుతుంది కూడా నీ శరణ ఇక్కడ ఉంటుంది కానీ నీ ఆత్మ అక్కడికి వెళ్తుంటది కొన్నిసార్లు నీకు భయం నీ శరాన్ని విడిచిపెట్టి ఫస్ట్ టైం నాకైనప్పుడు నేను పెద్దగా వచ్చిన అని భయపడిపోయి అండ్ సెకండ్ టైం అనుభవంలో నాకేమంత భయం అనిపించలే ఎందుకంటే ఆ ఫస్ట్ టైం ఫియర్ వేస్తుంది ఎవరికైనా కానీ నీ శరాన్ని విడిచిపెట్టి నీ ఆత్మ పట్లక ప్రయాణానికి పోయినప్పుడు భయపడుతుంది ఎందుకంటే అది చచ్చైన నువ్వు పైకి పైకి చూస్తూ ఉంటే సరే అని అంత అంత డీటెయిల్ గా అవి నేను చెప్పను ఇప్పుడు ఎందుకంటే అవసరం లేదు అవి కానీ అనుభవం ఉన్నవాళ్ళు ఇందాక నేను చూపించినట్లు నువ్వు అన్నిల ప్రాంగణంలో ఉండి ఒక చాలా కాలము రక్షణలకు వచ్చినావు బయటి ఆవరణము రక్షణకు సంబంధించింది నువ్వు బయట ఆవరణనే ఉండిపోతావు శాతం క్రైస్తవులు బయటనే ఉండిపోతారో ఎన్నిసార్లు నీకు చూపించిన వాక్యం చిన్నది గుంపు బహు చిన్న గుంపే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతారు చిన్న గుంపు ఆ చిన్న గుంపులో ఒకడో ఇద్దరు ఉపమాన రీతిగా చెప్తున్నా ప్రపంచాత్మకంగా ఒకరిద్దరు అంటే చిన్న గుంపు చిన్న గుంపు హెచ్కేకి సంబంధించిన ఆ యొక్క సంబంధించిన ఉపమానంలో నేను చూపించిన విషయాలు కూడా మరి చిన్న గుంపే అతి పరిశుద్ధ స్థలంలో ఆయనతో పాటు పోయి సంభాషిస్తూ ఉంటారు లాంటి వాళ్ళు హానకు లాంటి వారు ఏలియా లాంటి వారు అట్లా దానియ లాంటి వారు ఇర్మియా లాంటి వాడు యభక్తుడు లాంటి వాళ్ళు అట్లా కొంతమంది ఉన్నారు పాత హెచ్కేలకుడు వీళ్ళు ఆ రీతిగా ఆయన అతి పరిశుధ స్థలంలో అడుగుబెట్టగలిగి అతను మహిమను చూడగలిగారు కళ్ళారం భయపడిపోయినరు పాపం కానీ అలవాటు పడ్డారు కొంతకాలంకి అయితే దేవునికి అది ఇష్టం అన్నట్టు మనుషులకి ఆ అనుభవం అందుకే నా పరిశుధ పర్వతం ఎక్కగలిగిన ఎవడు అంటాడు ఆయనకి ఇష్టం అన్నట్టు ఎవరున్నారు నేను ఎదురు చూస్తా ఉన్నాను ఎవరు వస్తారు నా దగ్గర కానీ కానీ చాలా కష్టం చాలా మంది ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాల ఆయనతో పాటు పోయి కూర్చొని చాలా కష్టం కానీ నా రావాలి ఎందుకంటే చాలా మంది ఏంటంటే అప్పుడు అన్ని కాలాలు బ్రదర్ ఈ కాలం వేరే ఆ కాలాలు వేరే బ్రదర్ అంటారు అవి అబద్ధాలు సమర్థించుకుంటున్నావు నీ చదువు ఎక్కువై కానీ ఆ రోజులలో చూసినారు ఈ నెలలో ఉదాహరణకి హానోక కాలానికి మోసే కాలానికి ఎంత తేడా ఉంది కొన్ని వందల సంవత్సరాలు కదా మరి మోసే కాలానికి ఏలియ కాలానికి కొన్ని వందల సంవత్సరాలు తేడా వాళ్ళు వాళ్ళు కూడా అట్లనే అన్నారా ఏలియ కాలానికి ధాన్యల కాలానికి కొన్ని వందల సంవత్సరాలు తేడా కదా ధాన్యాలు మొదలుకొని పౌల దగ్గరకు వచ్చేటప్పటికి మరి కొన్ని వందల సంవత్సరాలు తేడా లేదా మళ్ళీ పౌలు చూసింది కదా అనుభవాన్ని సెఫెన్ చూడలేదా పర్లోకం తిరగబడడం వాళ్ళందరూ చూసిండ్రు నువ్వు నేను ఎందుకు చూడలేకపోతున్నాం ఎందుకంటే అవి గడిచిపోయి నేను ఎవడో అబద్ధం చెప్పిండు వాటిని వినేసినాను మోసపోయినాడు మనం మోసపోమన్నట్టు కాబట్టి వీటన్నిటిని పరిశీలించి చూస్తాం సాక్ష గుడార సంబంధమైన ఆలయము పర్లో కొను అయితే ఆ ఆలయంలో సాక్ష గుడారము సంబంధమైన వస్తువులు ఉన్నాయా అంటే ఇరవై ఒకటవ నేను చూపిస్తా భవిష్యత్తులో ఏ వస్తువు అడగనిపించదు నీకు కాలంలో ఉన్న ఉపకరణములు మనం చూసినాం పరి మందిరం గుడారంలో అవి పరలోకంలో లేవు ఈరోజు ఎందుకంటే అవన్నీ ఏ సుప్రోగేస్ ఆదర్శం కాబట్టి ఆ మందిరంలో గొర్రపిల్ల తప్ప ఎవరు లేరని నేను చూపించిన గతంలో మళ్ళా చూపిస్తాను త్వరలో రాబోతుంది కాబట్టి అది మందిరంలో గొర్రపిల్ల తప్ప ఏ ఉపకరణం లేదు పరలోకంలో నిజ స్వరూపం ఇవన్నీ నీడలు కాబట్టి ప్రతిదీ ఆయనలో నెరవేరినాయి కాబట్టి ఇంకా తిరిగి పరలోకంలో అవి మనకు కనిపించిన అవసరం మూషకి చూపించిండు దేవుడు దాన్ని అట్లా తయారు చేయమని చెప్పిండు ఎందుకంటే ఏసు పుట్టేంత వరకు అట్లా చేయాలి వాటిని మీరని అయితే దాని తర్వాత ఏం జరిగిందన్న విషయం ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆరో నుంచి ఏడు తెగులు చేత పట్టుకున్న ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమునైన రాతిని ధరించుకొని అది పోయిన వరం చూపించిన కూడా మీకు కట్టుపోయిన వారము మెరుస్తున్న రాళ్ల ఉంటాయి వాళ్ళ శరీరాలని ట్రాన్స్పరెంట్ ఇటు నుంచి అట్టు కనిపిస్తూ వాళ్ళ శరీరాలలో వాళ్ళ శరీరం నుంచి మనం ఖర్చు చూడగల చట్టు దిక్కెట్లుంటాయి అన్నట్టు రకరకాల రాళ్లు ఉంటాయి లూసిఫర్ గురించి నేను చూపించిన మీకు వాళ్ళకి అన్ని శరీరమంత రాళ్ళు ఉంటాయి కానీ రాళ్ళు వజ్రాలు అన్ని వజ్రాలు రకరకాల రాళ్ళు ఉంటాయి బైబిల్లో వజ్రం గురించి ఎక్కడ కనిపించదు మనకి ఆశ్చర్యం డైమండ్స్ ఉండవు బైబిల్లో ఈ లోకంలో ఉంటాయి డైమండ్స్ ప్రాణాంగందం చివరి అధ్యయనకు వచ్చేటప్పుడు నేను చూపిస్తా అక్కడ డైమండ్ ఉండదు ఎందుకు ఉండదు ఇప్పుడు చూపిస్తా నేను ఇప్పుడు చూపించాను కానీ అక్కడ ఉండే రకరకాల రాళ్లకు సంబంధించిన విషయాలు ఆత్మీయమైన సత్యాలని నేను చూపిస్తాను రోజు అక్కడ ఎందుకు డైమండ్ లేదని నేను చూపిస్తాను మీకు నేను సైంటిఫిక్ గా కూడా చూపిస్తా ఇక్కడ ఈ ఏడు తెగులకు సంబంధించిన విషయాలు మరోసారి మనం చూడబోతున్నాం ఎందుకంటే బూరల తీర్పు దాని ముద్రలకు సంబంధించిన బోధలు మనం గతంలో చూసినాం గంటలు గంటలు యాభై అరవై గంటల రికార్డింగ్స్ ఉన్నాయి అవన్నీ బూరల తీర్పుకు సంబంధించినవి ముద్రలకు సంబంధించినవి ముద్రలు విప్పబడ్డప్పుడు ఏం జరిగింది బూరలు ఊదినప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని అయితే అక్కడన్నీ అవి వార్నింగ్స్ అన్నట్టు ఒక రకమైన ముందుగానే హెచ్చరికలు అన్నట్టు అయితే ఈ ఆరవ వచనం నుంచి చూస్తున్నాం ఈ ఏడు తెగుళ్ళు అంటే ఆ తీర్పులు అన్నట్టు ఆ బూరలలో చూసిన విషయాలే ముద్రలలో చూసిన విషయాలే ఇప్పుడు అమలు పరిచే సమయం అన్నట్టు పదహారవ అధ్యాయ చివరి భాగం పర పదహారవ అధ్యాయం ఆరంభంలో చూస్తాం మనం అది అమలు పరచబడడం నేను చూపిస్తాను మీకు అయితే ఈ ఏడుగురు దూతలు అక్కడ ఏడు బూరలు పట్టుకున్న దూతలు కాబట్టి ఈ ఏడుగు ఏడు తెగుల చేత పట్టుకున్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానం నేను రాతిని రొమ్ముల మీద బంగారు దట్టిలు కట్టుకున్న వారై ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి అంటే ఆలయంలో గొరెపిల్ల ఉన్నాడు ఏసుప్రభు ఉన్నాడు ఏశప్రభు అధికారం ఉన్నది కాబట్టి ఆకాశం పరలోకం అందు భూమి మీద అధికారం పొందుకున్నవాడు కాబట్టి ఆయన ఆజ్ఞ లేకుండా ఇక మీద పరలోకం జీవరాశులు పని వినడానికి ఏ పని చేయడానికి వీల్లేదు భూమి మీద ఏ మనిషి అయిన పని మాట వినకుండా ఉండడానికి వీల్లేదు ప్రతి జీవై ఆయన మాట వినాల్సిందే ఎందుకంటే ఆయననే అధికారం పొందుకున్నవాడు కాబట్టి ఏడవ వర్షాలు ఇప్పుడు చూస్తున్నాం అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించి దేవుని కోపంతో యుగ యుగములు ఆయన కోపం యుగయుగములు జీవించి దేవుని కోపంతో ఆయన ఎంతో కాలం నుంచి జీవిస్తున్న దేవుడు అన్న విషయం జ్ఞాపకం జీవించి దేవుని కోపంతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకి ఇచ్చాను కాబట్టి ఏడు దూతలు ఏడు బంగారు పాత్రలు దాని తర్వాత మనకి చూస్తాము ఏడు బుర్రలు ఏడు ముద్రలు కాబట్టి 7 ఏడు ఏడు అనేది దైవికమైంది అన్న విషయం మనం చూసినాం గతంలో అతి రీతిగా 6 6 6 అనేది సైతాను సంబంధమైన విషయాలని కూడా చూపించిన తర్వాత అది ఆరు కాదు అని కూడా నేను వాక్యమే చూపించిన బైబుల్లో ప్రపంచమంతా ఆరు అనే నమ్ముతుంది కానీ దేవుడు మనకి చూపించిండు ఒరిజినల్ బైబుల్స్లో ఆరు వందల అరవై ఐదేనే తెలుగు వైబిలోనే నేను చూపించినది తర్వాత ఆరు వందల అరవై ఒక భాగము దాని తర్వాత ఆరు ఇంకొక భాగం అని కూడా నేను చూపించిన ఇంగ్లీష్ బైబిల్లో దాని తర్వాత అంటే ఏంది ఆరు అంటే ఏంది నేను చూపించిన అవన్నీ మతపరమైన గుంపులు అని నేను చూపించిన ఆరు అంటే దేనికి సంబంధించింది ఆరు అంటే దేనికి సంబంధించింది కాబట్టి అవి సర్పంలకి తేళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను జేమ్స్ ఆంగ్ నంబర్స్ నంబర్స్ తో పాటు కూడా చూపించిన గతంలో ఆ రికార్డింగ్స్ మీరు చూసుకుంటే అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు చివరకు సంబంధించింది చాలా క్లుప్తంగా చెప్తే ఎందుకంటే ఆల్రెడీ ఒక రికార్డింగ్ ఉంది ప్రకటన గ్రంథము అధ్యాయంలో మనం చూస్తాం ఈ విషయాలన్నీ ఇంతకు ముందు ప్రకటన అధ్యాయపు రికార్డింగ్స్ మీరు పోతే అక్కడ మరి విశేషంగా వాటిని నేను చూపించిన విశదీకరించి ఈ రోజు క్లుప్తంగానే చూపిస్తాను ఆ వాఖ్యాన్ని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాం అయితే ఆ యొక్క నాలుగు జీవులకు సంబంధించిన విషయాలు ఏందని రికార్డింగ్స్ లో మనం గతంలో రికార్డ్ చేసినాము ఆ నాలుగు జీవులలో ఒక జీవి అని మాట్లాడుతున్నాడు అంటే నాలుగు జీవులలో ఒకే జీవి ఆ తక్కిన మూడు జీవులు కావనట్టు అయితే ఈ జీవులు ఎట్లా ఉంటాయని కూడా నేను గతంలో చూపించిన మీకు ఈ జీవులు ఏం చేస్తున్నాయి ఈ జీవులో ఈ నాలుగు జీవులలో ఒక జీవి ఏడు పాత్రలు బంగారు పాత్రలను ఆ దూతలకు ఇస్తున్నాడు ఇది ఆశ్చర్యం కాబట్టి ఒక క్లూ ఇప్పుడు ఈ నాలుగు జీవులలో ఏ జీవి ఇచ్చింటది కొంచెం కానీ అది సున్నాయాసం ఎందుకంటే ఇప్పుడు చూడండి అది అర్థమైపోతుంది మీకు నాలుగవ అధ్యయమం ఒకసారి వెళ్ళండి ప్రకణ నాలుగవ అధ్యాయము ఎవరైనా చదవచ్చు స్పీడ్గా ప్రకణ గంధము నాలుగవ అధ్యాయము ఆరు ఎనిమిది వర్షాలలో ఆ నాలుగు జీవుల గురించి మనం చూస్తాం మరియు మరి ఆ సింహాసనం ఎదుట స్ఫటికముగా పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండేను ఆ సింహాసనమునకు మధ్యన మధ్యన సింహాసనము చుట్టూను ముందును వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉండేను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుషుని ముఖము వంటిది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షి వంటిది కాబట్టి ఇక్కడ క్లూ ఉంది ఈ నాలుగు జీవులలో ఏ జీవి అందించినాడు పాత్రలు పరలోకంలో మనిషి ఆల్రెడీ ఉన్నాడు ఆదామ వాళ్ళ ముందు అని నేను ఎన్నిసార్లు చూపించిన వాక్యం ఏహెచ్కల్ గ్రంథంలో చూడండి ఒకసారి మొదటి అధ్యాయము పద్దెనిమిది వర్షం మళ్ళీ తిరిగి వస్తాం వాపస్ ఇక్కడికి నాలుగు జీవులు ఒకటి సింహము ఒకటి దూడ ఒకటి మనిషి ఒకటి పక్షిరాజు లయన్ ఆక్స్ మ్యాన్ ఈగిల్ ఏహెచ్కల్ గ్రంథం మొదటి అధ్యయమం పద్దెనిమిది వర్షం చూడండి ఇప్పుడు అక్కడ ఆర్డర్ వేరే ఉంటుంది నేను చూపించిన లాస్ట్ రికార్డింగ్స్ మీరు చూసుకోవచ్చు ప్రటంగంధము నాలుగో అధ్యయప రికార్డింగ్స్ లో ఉన్నాయి అవి దీర్ఘంగా మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనం వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలపై భయంకరముగా ఉండేను దానికి పదిహేడు అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరుగుకయే జరుగుచుండెను వాటి కైవారములు నాలుగు జీవులు కదారు అవి పైను ఆరో వచ్చ వచనములుందా ఈ జీవు పదిహేను వచ్చిన ఉందన్నయము వచ్చిన ఈ జీవులను నేను చూచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రములు వంటిది ఒకటి ఉండేను ఒకటి కనపడెను ఆ చక్రముల యొక్క రూపములు మనియో రక్తవర్ణపు రాతి వల్లే ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండేను వాటి రూపమును పని చూడగా చక్రములలో చక్రములు ఉన్నట్టుగా ఉండాను అవి జరుగున్నప్పుడు నాలుగు ప్రక్కలను జరుగుచుండేను వెనుకొక వెనుక తిరగకయే జరుగుచుండేను తొమ్మిదో వచనం చూడు బ్రదర్ పది పదవచనం పదవచనంలో ఉంది ఆ పదవచం ఆ నాలుగింటి ఎదుట ముఖ రూపములు ఎదుటి ఆ ఎదుటి ఆ నాలుగింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి పుడి పాశపు రూపములు సింహము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖములు వంటి ముఖములు కలవు కాబట్టి ఇక్కడ ఆర్డర్ వేరే ఉంది ఇక్కడ మొదటిదేమో మానవ ముఖము రెండవది సింహము మూడవది ఎద్దు నాలుగవది పక్షిరాజు అయితే ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికీ ఎద్దు దూడాగా మారడం చూస్తున్నాము తర్వాత సింహం ముందు ఉన్నది ఇక్కడేమో మనిషితో ఆరంభమైంది అక్కడికి వస్తే సింహం ఉంది ప్రకటన వస్తే ఇవే మనం జాగ్రత్తగా ధ్యానించాలన్నట్టు పాత నుంచి కృత ఏం జరుగుతుంది విషయం పాత సమస్తం కృతవైతాయి అన్న కాబట్టి ఈ నాలుగు ప్రకటన గ్రంథం నాలుగు గ్రంథంలో చూస్తేనేమో సింహంతో గ్రంథం చూస్తేనేమో మనిషితో ఆరంభమవుతుంది కాబట్టి ఏసు ప్రభు ఈ లోకానికి మనిషిగా వచ్చిండు ఇప్పుడు కొదమ సింహం లాగా రాబోతుండు అనేదే ఆత్మీయమైన సత్యం కాబట్టి ఆయన రెండవసారి వస్తున్నాడు కొథమ సింహం మొదటిసారి మానవుండాగా వచ్చిండు ఈ జీవులు ఏసు ప్రభు జీవితానికి సాదృశ్యం అని నేను ప్రటన గ్రంథం నాలుగవ అధ్యాయ రికార్డింగ్స్ లో ఎందుకంటే సింహము అంటే రాజుకి సాదృశ్యం మహా ఆధిపత్యం కలిగిన వాడు అన్న విషయాన్ని సూచిస్తుంది అదే రీతిగా దూడ లేక ఎద్దు అది ఒక దాసునికి లేక శ్రమ పడుతూ అది బాగా పొలాలని దునేది కదా అది బరువులు మోసుకుంటూ పోయేడు అది కాబట్టి బహు ప్రయాసంతో సేవ చేసే సేవకు ప్రయాసంతో కూడిన సేవకుని జీవితాన్ని సాధు సూచిస్తుంది అది అదే రీతిగా మనిషి ఆయన ఏసు సంపూర్ణమైన మానవులాగా మనకి చూపించబడుతున్నాడు అదే రీతిగా చివరికి ఆయన ఆ ఉన్నత స్థితిలో ఉన్నత స్థలంలో నివసించేవాడు కాబట్టి ఆ యొక్క పక్షి రాజు అతి పరిశుద్ధమైన దేవునికి సాదృశ్యం అన్నట్టు ఆ ముఖ్యంగా నేను కొన్ని సంవత్సరాలకి దాన్ని కూడా చూపించిన మీకు ఎవరికైనా జ్ఞాపకం గద్దకి డేగకి తేడా అదే గద్ద చచ్చిన వాటిని తింటే డేగ తాజా ఆహారం తింటది అది అది బ్రతికిన దాన్ని పట్టుకపై చంపుకొని తింటది అది కుళ్ళిపోయిన దాని మీద ఆధారపడదు గద్ద మటుకు కుళ్ళిపోయినది తింటది కాబట్టి అదంతా ఫ్రెష్గా ఉండేది అంటే తాజాగా ఉండేది ఫ్రెష్గా ఉండేది అదే రీతిగా ఉప రీతిగా పరిశుద్ధతకు సాదృశ్యం అన్నట్టు కాబట్టి ఇది మన ప్రభు జీవితంలో ఎట్లా నెరవేరేదను నేను చూపించిన రికార్డింగ్స్ లో ఉదాహరణకి మానవుని స్వరూపము ఆయన మనిషిలాగా ఈ లోకంలో పరిచయం అయిండు ఎక్కడ అంటే మతైసు వార్త మత్త వార్తికుడు ఏసు ప్రభుని మనుష కుమారిలాగా పరిచయం చేస్తాడు కానీ మార్కు సువార్తికుడు ఆయనని యూధా కొథమసింహం వరే పరిచయం చేస్తాడు లూకా సువార్తికుడు అతన్ని దూడ వంటి ప్రయాసంతో కష్టంతో పరిచర్య చేసిన వాడిని సూచిస్తూ ఉంటాడు అన్నట్టు లూకా సువార్తికుడు యోహాన్ సువార్తికుడు ఆయనని పక్షిరాజులాగా పరిచయం చేస్తాడన్నట్టు కాబట్టి ప్రతి ఈ నాలుగు సువార్తలు యేసు ప్రభు యొక్క జీవితాన్ని సూచిస్తా ఆయన యొక్క గుణగణలను సూచిస్తాయి అంటే ఇవన్నీ ఆయనలో ఉన్నాయి పరలోకంలో ముందుగానే ఉన్నాయి అవి నిజ స్వరూపాలు వాటి ప్రతిబింబాలే ఈ లోకంలో ఉన్నాయి అని మనకి ప్రభు చూపిస్తున్నాడు మనిషి అనేవాడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు వాడి ప్రతిబింబమే ఈ లోకంలో ఉంది నువ్వు నేను ఈ లోకంలో ప్రతిబింబములు కానీ నీ నిజ స్వరూపము అక్కడ ఉంది అది నువ్వు గ్రహించగలిగితేనే కాబట్టి నేను ఒక సవాల్ కూడా ఇస్తా ఏంటంటే నీకు నీ నిజ స్వరూపాన్ని చూడాలని ఆశపడితే అక్కడికి పోయి చూసుకోమని చెప్తున్నా నువ్వు పోయి అక్కడ సంభాషించాలని నీ నిజ స్వరూపంతో కొంచెం కష్టమే ఇదేది వింత రకంగా ఉంది బ్రదర్ అని వచ్చి నువ్వు నా ప్రాణామాన్ని మాట్లాడుకుంటావు నా అంతరంగం ముందు నా కానీ నీ నిజ అక్కడ ఉందంటే అనుమానిస్తావు ఏహెచ్కల్ గ్రంథ ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పదా వచనంలో నేను నిజ స్వరూపం అక్కడ పోయి ఆయనతో మాట్లాడుతుంది ఏసు ప్రభుత్వ పట్టు అని ఉంది అక్కడ వాక్యం ఆ అనుభవాలకు పోకుండా ను ఆ యొక్క మందిరపు బయట ప్రాంగణంలోనే ఉండిపోతున్నావు నీ లైఫ్ అంతా రక్షణ పొంది అప్షణం పొంది అక్కడే ఉండిపోతున్నావు ఎన్ని సమాచారాలు అయినా కానీ నువ్వు పరిశుధ రాలేకపోతున్నావు అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టలేకపోతున్నావు పరిశుధ స్థలంలో నుంచి అతి పరిశుధ స్థల పోతేనే కానీ ఈ అనుభవాలు నీకు రావు ఇవి నీకు అర్థం కూడా కావు ఈ వాక్యాలు దాని కొరకు పోవాలంటే నువ్వు చాలా ప్రయాసపడాల అతి పరిశుధ ఒక్కడే పోగలడు చాలా కష్టం అంతమంది యాజకులు ఉన్న పరిశుధ స్థలంలో ఒకడే పోగలుగుతున్నాడు మరి మనలో కూడా అటువంటి ఆసక్తి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ ఆయన మహిమలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు వాటన్నిటినీ చూపిస్తాడు మోషకి చూపించినట్లు ఇతరులకు చూపించినట్లు నీకు నాకు కూడా చూపిస్తాడు ఆయన కాబట్టి దాంతో మనము ఆ ఈ నాలుగు జీవులకు సంబంధించిన విషయాలను ధ్యానిస్తున్నాం ఈ నాలుగు జీవులలో ఏ జీవి ఒక జీవినే ఆ ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చిండ్రు ఎవరు ఆ జీవి అంటే మీరు చెప్పచ్చు ఇప్పుడు ఏ జీవి ఉండాలని ఆయన కొథమ సింహం కదా రెండోసారి ఆయన కొథమ సింహం లోకానికి వస్తున్నాడు తీర్పు తీర్చడానికి కాబట్టి మొదటిసారి మానవం వచ్చిండు నేను అంటాడు నేను ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు మొదటిసారి వచ్చినప్పుడు కానీ రెండో ఉద్దేశానికే వస్తున్నాయని కాబట్టి ఆ సింహానికి సాదృశ్యం ఉంది ఆ సింహం అనే జీవిని నేను అనుకుంటున్నది అది మీరు కూడా కరెక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే మొదటిసారి వచ్చినప్పుడు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి కొరకు వచ్చిండు రెండోసారి శిక్షించడానికి వస్తున్నాడు ఎవడోడికి ప్రతి ఒక్కరికి వాని వాని క్రియల చెప్పిన వారికి ఆయన పంచి పెట్టడానికి వస్తున్నాడు ప్రతిఫలం కాబట్టి రివార్డు ఆయన ఆయన చేతులలో ఆయన రివార్డు ఉంది అంటాడు కాబట్టి అది ఇవ్వడానికి ఆయన తిరిగి వస్తున్నాడు ఈ లోకంలోనికి దాంతో ఆ యొక్క విషయాన్ని మనం ముగించుకుంటాం ఇప్పుడు ఈ ఏడుగురు దూతలకు సంబంధించిన విషయాలు మనం చూస్తాం అన్నట్టు ఈ ఏడుగురు దూతలు అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి నుంచి ఎనిమిది వచ్చి దేవుని మహిమ నుండియో ఆయన శక్తి నుండియో వచ్చిన పొగ తో ఆలయం నింపబడినందున ఆ ఏడుగురు దూతల యొక్క ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి అగ్గు వరకు ఆలయం అందు ఎవడనో ప్రవేశింపజాలకపోయాను అంటే క్లోజ్ ఒకటే అవకాశం ఇంకా ఒకసారి ఈ ఆలయం క్లోజ్ అయిందంటే ఇంకా తీర్పు ఆరంభమైంది ఈ రోజు ఇరంతే దీపం ఇల్లు చక్క పెట్టుకోమంటారు అర్థం అంటే ఇంకొక అవకాశం ఉండకపోవచ్చు సెకండ్ ఛాన్సెస్ అంటాం మన దేవుడు మనకు అనేకమైన ఛాన్స్ ఇచ్చేయండి ఇంకా మీదట లాస్ట్ ఛాన్స్ అన్నట్టు కాబట్టి నువ్వు బయటనే ఉండిపోతావా లేక బయటి ఆవరణం నుండి పోతావా అనిల ప్రాంగంలో ఉంటావా బయటి ఆవరణంలో ఉంటావా ఆ అతీర్మానం అన్నట్టు బయటి ఆవరణంలో ఉంటే నీకు లోపలేం జరుగుతుందో అనుభవమే ఉంటది బయటనే కూర్చొని కిందనే కూర్చొని పాటలు విని ప్రేయర్ చేసి వెళ్ళిపోతా ఉంటావు కానీ నువ్వు ఎప్పుడు యాజక ధర్మం నిర్వర్తించలేవు అతి పరిశుదశలు అడుగు పెట్టలేవు అక్కడి నుంచి పరిశుధలను నువ్వు మళ్ళా పరిశుదశలకు రావాల్సి వస్తుంది అతి పరుశుదశలో పోవాల్సి వస్తా ఉంటది బయటికి వచ్చి మనుషులను కూడా లోపలికి లాక్కొని పోవాల్సి వస్తూ ఉంటది అది నీ పరిచర్య ముఖ్యంగా కాబట్టి పుడా ఆ ఏడుగురు దూతలు వాటిని తీసుకొని పోతున్నారు బయటికి ఇంకా బయటికి వెళ్తారు ఆయన మహిమకి లోపలికి ఎవరు పోలేరు అన్నట్టు ఆయన మహిమలోనికి పోవాలంటే నువ్వు ఆ ధూపవేదిక నుంచి ప్రయాసం ధూపవేదిక దివరాత్రంలో చేస్తేనే కానీ నువ్వు అతి పరిశుద్ధులను అడుగుపెట్టలేవు ఎందుకంటే ఆ ధూపము ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆయన ఆహ్వానిస్తే నేను రా లోపలికి రాలి సో నువ్వు చిన్న చిన్నగా ప్రార్థనలు చేసుకుంటే నీకు ఎప్పుడు అవకాశం దొరకదు అది నువ్వు తీవ్రమైన ప్రార్థనలు నీ అంతరంగంలో నుంచి రావాల వేదనతో ప్రార్థనలు ఉపాస ప్రార్థనలు టోటల్ డెడికేషన్ చేసుకొని ప్రార్థనలు చేయగలిగితేనే ఆత్మలో ప్రత్యంలో నువ్వు అతి పార్శ్వశలంలో అడుగు పెట్టలేవు ఒకసారి ఆ అనుభవంలోకి నువ్వు పోయినావంటే నీ చుట్టూ ఒక ఒక రకమైన వైబ్రేషన్ ఒక రకమైన వెలుగు ఉంటుంది నేను పట్టుకుంటే షాక్ పడుతుంది మనుషులకు ఎవరికి అనుభవం నాకు తెలియదు కానీ నేను ముట్టుకుంటే షాక్ కొడుతుంది జస్ట్ నువ్వు చేయి పెట్టకముందే పడిపోతుంటారు మనుషులు అంత పవర్ ఉంటుందన్నట్టు నీ దగ్గర ఎలక్ట్రిక్ పవర్ కాబట్టి ఆయన మహిమలోకి పోవాలా అందుకు మనం ప్రయాసపడాలా లేకపోతే అతి పరి విశేషమైన సేవ మన జీవితంలో ప్రభు చెప్పిండు వన్ ఇయర్ క్రితం మీకు అటువంటి నేను తలాంత లేవబోతున్నా నేను కానీ ఎట్లేవా ఎట్లా పొందుకుంటాం చెప్పిండు వాగ్దానం కానీ ప్రయాసపడాల్సిన బాధ్యత మనది కదా మార్గాలు కూడా చూపించిండి ఆయన ఎట్లా మనం అవన్నీ పొందుకోవాలని లేకపోతే ఏమవుతుందంటే కొంచెం బాధ ఇరవై సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యమే చెప్తా ఉన్నావు నీ లైఫ్ అంతా నువ్వు అక్కడ పోలేకపోయినావు కాబట్టి నీకు అతి పరిశుద్ధ స్థలం అనుభవాలు లేవు కాబట్టి నువ్వు అటువంటి వాక్యాలు చెప్పలేకపోతున్నావు ఈరోజు కూడా సేమ్ స్టోరీ నువ్వు ఎన్ని సంవత్సరాల చెప్తున్నావో అదే వాక్యం చెప్తున్నావు తాజా మన్న మనం పొందుకోవాలి కదా మన మనుషులకి అది చూపించాలి కదా తాజా మన్న ఆయన సన్నిధులకు పోయి నువ్వు ఆయనతో సంభాషిస్తేనే కానీ ఇవి నీకు అర్థం కావన్నట్టు కాబట్టి ఇక్కడికి ఈ అధ్యాయాన్ని మనం ముగిస్తున్నాం ఇప్పుడు ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయానికి మనం వెళ్ళిపోతున్నాం త్వరగానే వెళ్ళిపోతుంది పదహార అధ్యాయము దాని తర్వాత పదిహేడో అధ్యాయంకి మనం వచ్చినప్పుడు కొంత ఆగిపోతాం అక్కడ ఇప్పుడు దేవుని మా నుంచి బయటకు వీళ్ళు పదహారవ అధ్యాయంలో మొదటి వసీలు మరియు మీరు ముఖ్యంగా ఈ పదహారవ అధ్యాయం అర్థం కావాలంటే దానికి ఒక కీ ఇచ్చిండు దేవుడు ఈ అధ్యాయం అర్థం కావాలంటే ఒక తాలపు చెవి ఏంది అంటే పంతొమ్మిదో వచనం సో ఈ పంతొమ్మిదో వచనం అర్థమైతే పదహారవ అధ్యాయం అర్థమైపోతుంది లేకపోతే కష్టం అర్థం కావడం మనం చదవండి పంతొమ్మిదో వచనం ప్రకరణ గంధము పదహారవ అధ్యాయము పంతొమ్మిదో వచనం ఇదొక తాళపు చెవి అన్నట్టు ఈ అధ్యాయం అర్థం కావాలంటే ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములయను అన్యజనులు జనులు పట్టణములు కూలిపోయను తన తీక్షణమైన ఉభితయు మధ్యము గల పాత్రను అహాపలకు ఇయ్యవలదని దానిని దేవుని సమ్ముఖమందు జ్ఞాపకం చేసిరి అయితే ఇక్కడ ఈ పంతొమ్మిదవ వచనము ఎంత ప్రాముఖ్యమైందంటే ఒకసారి బ్యాక్ నుంచి ఉల్టా నుంచి పోతాం చూడండి ఉల్టా నుంచి వాక్యము దేవుని సమ్ముఖమందు ఎవరో జ్ఞాపకం చేశారంట ఫస్ట్ పాయింట్ అది ఇట్లా ఉల్టా పోతే అర్థమవుతుంది ఇంకా ఈజీగా మహాపట్టణము గురించి దానికి తీర్పు ఇవ్వాలా దానికి తీర్పు రావాలా దానికి శిక్ష విధించాలా ఎవరో జ్ఞాపకం చేస్తారంట దేవుని సమ్ముఖం అంటే ఆ నేను చూపించినాను ఒకనొక దినమున దేవుని సన్నిధిలో ఆయన సముఖంలో అందరూ కూడుకుంటున్నారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అది నేను గతంలో చాలా కూడా మీకు చూపించిన ఉదాహరణకి ఎక్కడ చూస్తామంటే ఒకసారి చూడండి కీర్తన గ్రంథము తావిత కదా అర్థమైపోయింది అక్కడ అన్ని తీర్మానించుకొని ఇక్కడ వాళ్ళ అమలు పరుస్తుండ్రని ఈ లోకంలో ప్రతిదీ వాళ్ళు అమలు పరుస్తున్నారు ఇక్కడ అందరూ ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్స్ ఉన్నారు మేము ఎనుకున్నాము మేమే ఎలక్షన్స్ లా పార్టిసిపేట్ చేసినాం అనుకుంటున్నారు కానీ వాళ్ళందరినీ లీడర్స్ లాగా పెడుతుంది దేవుడు ప్రతి దేశం మీద అక్కడ తీర్మానించుకుంటారు వాళ్ళు ఆయన సముఖంలో ఆకాశంలు మహాకాశంలు ఆకాశంలలో అక్కడ వాళ్ళు ఇవన్నీ తీర్మానిస్తున్నారు అన్నట్టు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ఈ దేశం మీదకి ఎవరు ఉండాలా ఈ దేశానికి రాజు ఎవరు ఉండాలా అని తీర్మానిస్తున్నారు అక్కడ వాళ్ళు కాబట్టి కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయంలో దావేంద్రాజీ జ్ఞాపకం చేస్తున్న పరిలోకంలో ఉన్నాయని పైన వాటి కొరకు ఎదురు అన్నాడు కాబట్టి వాటిని వెతకమన్నాడు కాబట్టి ఆయన వెతికిండు చాలా మంది వెతికేరు ఇప్పుడు మనం కూడా వెతుకుతున్నాం వచ్చిన ఏడు యోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమూహములో నీ విశ్వాసస్థను విశ్వాసస్థను బట్టి నీకు స్థుతులు కలుగుచు కాబట్టి దూతల సమూహములు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధుల ఏమంటుండ మళ్ళా సార్ చదువు యహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ పరిశుద్ధ దూతల సమూహములో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి ఆయన విశ్వాసతను బట్టి అంటే పరిశుద్ధ దూతల సమూహములో సముఖము అంటే వాళ్ళ మీటింగ్స్ అన్నట్టు మీటింగ్ ప్లేసెస్ అన్నట్టు అక్కడ సమస్తము ఆయన విశ్వాసతకు సంబంధించిన విషయాలు అక్కడ వాళ్ళు ధ్యానిస్తున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు దావిదు రాజు ద్వారా కాబట్టి పరిలోకంలో కూడా రకరకాల క్రియలు ఉంటాయి రకరకాల పనులు చేస్తూ ఉంటారు అది ఎవరికి అంటే నువ్వు పునరుద్ధానం వరకు పునరుద్ధానం పొందుతాను అన్న విశ్వాసం పెట్టుకున్న వాడు కాలాన్ని ముగించుకుంటే పునరుద్ధనం దినం వరకు నిద్రపోతూనే ఉంటాడు కానీ ఎవరైతే నేను ఈ విడిచిపెట్టినా జీవిస్తాను అంటే వాడు చనిపోయినా వాడికి ఇంకొక పని అప్పగిస్తాడు దేవుడు ఎందుకంటే నీ విశ్వాసం దానికి సంబంధించింది నేను ఈ శరాన్ని విడిచిపెట్టినా నాకు ఇంకా అనేకమైన పనులు అప్పగించినాడు దేవుడు నేను అక్కడ పోయి రకరకాల పనులు చేస్తాను అది మనం దాని గంధాల నుంచి నేర్చుకున్నాం కూడా అక్కడి నుంచి ఒక వాచ్ మ్యాన్ దిగి వచ్చినాడనేసి మనం చూస్తాం పర్లోకం నుంచి ఏడో వచ్చింది ఎనభై తొమ్మిది ఏడో వచ్చింది పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు ఏడో వచ్చిన కాబట్టి అక్కడ వాళ్ళు తీర్మానించుకుంటున్నారు వాళ్ళ సభలలో ఆ సభను ఉంది కదా పేర సభను పరిశుద్ధ దూతల సభ సభలో సభ అంటే మీటింగ్ అన్నట్టు సభ అంటే మీటింగ్ అక్కడ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు అని చెప్తున్నాడు పరలోకంలో ఆ మీటింగ్స్ అలా వాళ్ళు తీర్మానించుకుంటారంట ఈ లోకం మీదకి రావాల్సినవి ఏమేమని ఈ దేశాని మీద ఎవడు ప్రైమ్ మినిస్టర్ కావాలా ఎవడు ప్రెసిడెంట్ ఉండాలా అమెరికాకి ఇంగ్లాండ్కి ఎవరు ఉండాలా ఎవరు రాణి కావాలా ఎవరు రాజు కావాలా ఇండియాకి ఎవరు ప్రైమ్ మినిస్టర్ కావాలా అన్ని వాళ్ళు అక్కడ డిసైడ్ చేస్తారంట వాళ్ళు అది దాని గ్రంథాల నుంచి మనం చూసినాం లాక్డౌన్స్ లలో డీటెయిల్డ్ గా యోప గ్రంథంలో కూడా మనం చూసినాం యోప గ్రంథం మొదటి రెండు అధ్యయాలలో ఒకనొక దినము ఆయన సమ్ముఖములో దేవదతలు అందరూ అప్పుడు సైతాన్ కూడా వచ్చిననుంది అప్పుడు దేవుడు అడుగుతుండు అపవాదిని నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే భూమి అంతటా ఇటు అటు తిరిగి వచ్చినా అంటున్నాడు అప్పుడు నా దా నా భక్తుడు నా దేవుడు నా దాసుడైన ఈ యోగ గురించి ఏం ఆలోచించిన అంటాడు నీ ఒపీనియన్ అయింది యోగ గురించి అంటాడు అందరికీ వచ్చిన యోగం గురించి చూసిన అప్పుడు దేవుడు ముఖ్యంగా అడుతున్నాడు యోగ విషయంలో యోగ గురించి మాట్లాడుతున్నాడు సైతానుడు ఏమని మాట్లాడుతున్నాడు నువ్వు అతని చుట్టూ కంచె కాబట్టి అతను నేను నమ్ముకున్నాడు ఒకసారి కంచె చేసేస్తే నేను విడిచిపెడతాను అంటాడు ప్రయత్నించి పోయి చూడు అంటాడు పర్మిషన్ ఇచ్చింది దేవుడు అది నేను ఎన్నిసార్లు మీకు చూపించిన సైతానికి పర్మిషన్ ఇవ్వకపోతే వాడు నిన్ను ముట్టలేడని నిన్ను పరీక్షించడానికి దేవుడు వానికి పర్మిషన్ ఇవ్వాలా యో హంసు వార్తలు చూస్తాం చేత శోధింపట్టుకు ఏసు అరణ్యంకి కొనిపోబడను అని వాడు తీసుకొని ఎట్లా తీసుకపోయిండు వానికి అధికారం ఉంది లోకంలో మన ప్రభునే వాడు తీసుకొని పోయిండు నలభై ఆయనకి ఎక్కడ ఆకలేదు ఉపాసం ఉన్నాడు కానీ ఇంకో ఆయన ఆత్మీయమైన అనుభవంలోకి వెళ్ళిపోయిండు ఎప్పుడైతే నలభై దినాలు అయిపోయిందో అప్పుడు భయంకరమైన ఆకలి అయింది దానికి ఎప్పుడైతే శరంలోకి వాపస్ అప్పుడు ఆకలి స్టార్ట్ అయింది దానికి అంతవరకు ఆకలి ఎక్కడ నేను ఆకలి బాగా ఆకలిస్తుంది అప్పుడు సైతం ఇది టైక్ కొట్టాలని ఈ రాలని చేసుకుంది అన్నాడు కాబట్టి ఈ శర బలహీనతను చూసి వాడు అక్కడ నిన్ను శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనం వాక్య రూపకంగానే వాడిని పడగొట్టాలని వాక్యం మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయులు ఇస్రాయల్ దేవుడైన యహోవా సెలవు ఇచ్చిన ఈ స్థలము పాడౌగునయు దాని కాపరస్తులు దూష దూషణార్పణ మగులు మగుతురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి బట్టలు చుంపుకొని నా స కన్నీళ్ళు రాల్చితివి కనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను మిక్కయ్యకు సంబంధించిన విషయం అక్కడ మనం చూస్తా ఉన్నాము మొదటి మొదటి వచనం మొదలుకొని మొత్తం నలభై వచనం వరకు అక్కడ ఆహాబకు సంబంధించిన విషయము మికయ్యకు సంబంధించిన విషయము దాని తర్వాత మికయ్యకి ఉన్న ఇంకొక ప్రవక్త ఉంటాడు అక్కడ మీ ఓపిక తను అవన్నీ చదవని నేను అవన్నీ రికార్డింగ్స్ ఇప్పుడు నేను చూపించలేను చేయలేను మిక్కయ్య దేవుని భక్తుడు ఉంటాడు అతనికి వ్యతిరేకంగా ఇంకొక భక్తి ఉంటాడు అహాబు గిలాద్ మీదకి యుద్ధానికి పోవాల అప్పుడు ఎవరు ఉంటారా ఆయనకి వ్యతిరేకంగా మిక్కయ్యకి వ్యతిరేకంగా ఇంకొక ప్రవక్త ఉంటాడు ఎవరు చెప్పగలరు వ్యతిరేకం ఉండే ప్రవక్త ఇరవై ఇరవై మొదటి వర్షం ఇర్మియా ఆ ప్రవచనమును పలకగా యహో మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడు పశులను యాజకులను విని ప్రవక్తను ఎర్మియాను కొట్టి యహో మందిరం అందున్న బిన్నెమీని మీద మీది గుమ్మమున నొద్దు నుండి కొండలు అతన్ని మూసి మూయించాను ఆయన పేరు పశూరు కదా పశురా పశువు రెండో వర్షంలో ఉంది ఆ మొదటి వర్షం పశువు ఇక్కడనేమో సిదికియా మీకయ్యాకి వ్యతిరేకంగా సిదికియా ఉన్నట్టు ఇక్కడ పశువును అన్న ఇరవై ఏడో అధ్యాయం ఇర్మియా గంధంలో కూడా సిద్కే ఉన్నాడన్న వాళ్ళు బానిసలుగా పోతారంటే ఇనుపకాడి ఇరగడని చెప్పి ఎనిమిదవ అధ్యాయం సిద్క ట్వంటీ అన్న ట్వంటీ సెవెన్ లో మూడవ ఉంది సిద్క వచ్చి ఇర్మియా ప్రవేశానికి వ్యతిరేకంగా చెప్తారన్న మీరు ఆ బరుకి ఇక్కడ సిడ్కే ఉన్నాడన్నా ఇక్కడ సిడ్కే అన్న సెకండ్ చూస్తున్నా అది మొదటి రాజులు ఉందన్న మొదటి రాజులు ఇరవై అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చనం నుంచి చూడు మొదటి వచ్చనం నుంచి సిరియన్ లో వారును మూడు సంవత్సరంలో ఒకరితో నొకరు యుద్ధము జరపకం మూడవ సంవత్సరం మందు యూధా రాజు అని యహోషాతో బయలుదేరి ఇజ్రాయెల్ రాజునద్దుకు రాగా ఇజ్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి రామోద్గులాద్ధ మీద మనది ఎరుగుదము మనదని ఎరుగుదము అయితే మనము సిరియా రాజు చేతుల నుండి దాన్ని తీసుకున్న సిత్యనాయూర్ అన్న సితిరేకంగా నోట అబద్ధమాడు ఆడు బికాయ ఇట్లనగాయన కుమారుడైన సిదికి అతన్ని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడటకు యహో ఆత్మ నా యుద్ధ నుండి ఏ వైపుగా పోవునని చెప్పి మికాయను చెంప మీద కొట్టగా కొట్టాను అందుకు మికాయ దాగుతున్నటైకా నీవు అదే సిద్దికి అని మికాయాకి వ్యతిరేకంగా సిద్దికి అన్నాడు ఇద్దరు రూపం దేవుని బిడ్డలే ఈయన అబద్ధ ప్రవక్త మికయము సత్యాన్ని ప్రేమించిన వాడు మికయ చెంప మీద కొడుతున్నాడు అక్కడ ఇర్మియాని కొట్టిన వాడు పశువు అయితే మికయ్య అది చూస్తున్నాడు పరలోకంలో సిదికయా ఇట్లా కొట్టడం అయితే నా దగ్గర నుంచి దేవుని ఆత్మ ఎక్కడ ఎటువైపు వెళ్ళింది అని మికే అడిగితే మిగే అంటున్నాడు నువ్వు దాసుకొనికి ఒక రోజు పరిగెత్తుతావు యుద్ధకాలంలో ను ఆ రోజు నువ్వు గుర్తిస్తావు అంటాడు దాని ప్రకారంగా ఆ యుద్ధం తర్వాత ఎవడో అదేదో కథ విసిరేస్తే వీడికి పైకిచ్చుకొని చనిపోతాడు ఈ స్థితికి తర్వాత మీరు ఎప్పుడు ఒప్పిగుతుంటే చదవండి ప్రొఫెషనల్ ఎట్లా నెరవేరుతాయి అనేది మనం అక్కడ చూస్తూ ఉంటాం ఒక్క ప్రవక్తనే అతి పరిశుధ స్థలంలో ఆయనతో పాటు సంభాషించగలుగుతుండు ఆయన ఆయన సభలో పైన దేవదతలందరూ కూర్చుంటే వాళ్ళు పిలుస్తారు ఈ భూమి మీద ఎవరు పోయి ఈ పనులు చేయాలా అహాబు కాలంలో మనం చూస్తున్నాము సైతాన్ని పంపించిండి సైతాన్ని పో నువ్వు పో అహాబు మీద విజయం ముందుతో పో అని సిదికేలకు దూరు సిదిగా దగ్గర ఉన్న నలుగురు నాలుగు మంది ప్రవక్తలలో దూరు అబద్ధ ప్రవచనం చెప్పు ఈ నాలుగు మంది కూడా ఏంటంటే సిదికేలో ఎటువంటి ఆత్మ ఉందో వాళ్ళలో అదే ఆత్మ ఉంది సిదికే ఎట్లా ప్రవచిస్తుంటో వీళ్ళు అట్లనే ప్రవచిస్తున్నారు మోసం అట్లుంటుంది అన్నట్టు ఒక వ్యక్తి ఎన్నిసార్లు ఇది సాధ్యమా ఒక్క వ్యక్తే కరెక్ట్ ఉండి నాలుగు వందల ఒక్కటి మంది అబద్ధంగా ఆగలరా ఇలోకము ఎట్లా నమ్ముతుందంటే నాలుగు వందల మంది ఒకే రీతిగా ప్రక ప్రవచిస్తే నమ్ముతారు కానీ ఒక్కడు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని తృణీకరిస్తారు ఇది దే లోకపు గుణగణం కానీ బైబుల్ అంతటా ఒక్కడే సకేరి ప్రవేశంలో చూస్తావు వాత నిబంధన కాలం అంతా కృత కాలం అంతా ఒక్కడే ఇది దేవుడు దైవికమైంది అన్నట్టు ఒక్కడే దేవుడు నేను దేవుడు అట్లాంటి అవకాశం ఇచ్చిండు ఒక్కడే సత్యాన్ని ప్రకటిస్తున్నాడు తక్కిన వాళ్ళందరూ లోకాతీతంగా జీవిస్తున్నారు దేవుని బిడ్డలు ఒక ప్రవక్త ఒక కాలంలో ఒక ప్రవక్తనే సత్యాన్ని ప్రకటిస్తున్నాడు తక్కిన వాళ్ళందరూ లోకాతీతంగా శర్రానికి బానిసలు అయిపోయిన ఇక్కడ జరిగింది కూడా అదే కాబట్టి ప్రతి దశలో దేవుడు ఈ యొక్క దేవుని సభ దేవతలు కలిసి ఉండే సభలో వాళ్ళు తీర్మానించుకుంటున్నారు ఈ లోకంలో ఏ ఏ రీతిగా వీటిని కొనసాగించారు ఎందుకంటే ఈ లోకాన్ని సృష్టించిన వాడు మరి లోకపు విచారాలన్నీ పట్టించుకునేవాడు దేవుడు బట్ అన్నిటినీ ఆయన ఏం చేస్తుండే తన బిడ్డలకు అప్పగించిండు పాత నిబంధన కాలపు భక్తులకు అప్పగించిండు వాళ్ళందరూ అక్కడ ఆ సభలలో కూర్చొని తీర్మానించుకుంటారనేసి నేను చూపించిన ప్రకటన గంధంలో బబులోని మీదకి ఎవడు ఉండాల రాజు అసూ దేశం మీదకి ఎవడుండాల రాజు అట్లా వాళ్ళు తీర్మానించుకుంటారు అక్కడ ఉంది గ్రీసు దేశం మీదకి ఎవడుండాల రాజు అని తీర్మానిస్తున్నారు అక్కడ ఆ అధ్యాయాలలో చూసిన అధ్యాయం ముఖ్యంగా కాబట్టి దాని గ్రంథం ధ్యానించినప్పుడు కూడా మీకు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి ఒక్కసారి ఇవన్నీ ఓపెన్ అయిపోయిపోతాయి ఇతలాలు ఇతలాలు ఓపెన్ అయిపోయినట్టుగా మీకు అవన్నీ సత్యాలు బయలుపరిచబడ్డానికి ఇంకా మీరు సిద్ధపడతారు అన్నట్టు ఆ సభలో వాళ్ళు తీర్మానించాలని నిన్ను ఆహ్వానించాలా లేదా దినం నువ్వు ఈ అనుభవంలోకి వెళ్తావు ఆ సభలో వాళ్ళందరూ సంభాషిస్తూ వాళ్ళలో ఒక్కడు నేను ఆహ్వానిస్తాడు పైకి అప్పుడు నీ కళల రూపకంగానో దర్శ రీతిగానో పోయి అక్కడ కూర్చొని అవన్నీ సంభాషించొచ్చి ఇక్కడ నీ సేవ పరిచయని ముందు తీసుకెళ్తావు అది నెక్స్ట్ లెవెల్ సేవ కాబట్టి ఈ యొక్క ఆర పదహారవ అధ్యాయం అర్థం చేసుకోవాలంటే పంతొమ్మిదవ వచనం గురించి మనం చూస్తున్నాం ఈ పంతొమ్మిదవ వచనం ఏం చెప్తుందంటే మహాబబులోను మూడు భాగాలుగా విభజింపబడింది అని కాబట్టి ఈ సడన్లీ ఎందుకు ఈ వచనం వచ్చిందంటే ఈ మూడు భాగాలుగా విభజింపబడ్డ వాళ్ళ మీదనే దేవుని యొక్క తీర్పు ఉంటుంది విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది కాబట్టి చివరికి లాస్ట్ అవకాశం ఉన్నట్టు ఎవరి తీర్పు అంటే ఈ లోకస్థల మీద అంటాడు కానీ అసలు అది మతపరమైన జీవితం మీద ఎన్నిసార్లు చూపించింది ఎందుకంటే మతపరమైన జీవితమే బబులవన్గా మారింది ఎందుకంటే గల్లి మొత్తం లోపలనే అబద్ధ బోధలు మనుషుల బోధలు దయ్యంల బోధలు భూతల భూతంలో బోధలు నికలైతుల బోధలు బీలాము బోధలు యజబెలు బోధలు దేవుడు చూపించింది మనకి ఇవి ఉన్నాయి ప్రాకారం గందరూ చూపించింది దేవుడు మనకి గల్తులు రాష్ట్ర చూపిస్తాడు భూతంలో బోధలు దయ్యంబోధన మీరు ఆశ్రయించింది అంటుడు దేవుని బిడ్డలను చర్చలు అట్లా తయారైపోయారని చెప్తాడు అంత గలిబీలు అయిపోయింది పిచ్చి పిచ్చి బోధలు తెచ్చిపెట్టుకొని ఎవరు కూడా తాజా మన్నాని ఆశ్రయిస్తాయంట పాత వాటికి ప్రార్థిస్తున్నారు పాత నిబంధన విధానాలు ఆచారబద్ధంగా వాటిని ఆచరిస్తున్నారు అది పాత ఏమంటాం దాన్ని మద్యమంటాం పులిసిపోయింది అది పాత ద్రాక్షరసం కొత్తది కొత్తది తీయగుంటుంది పాతది పులిసిపోయి కాబట్టి పాత నిబంధన పులిసి పైన దా రాసరసానికి సాదృశంగా ఉంది ఎందుకంటే కృతదొచ్చినాక పాత దానికి అవకాశం ఉండదు నువ్వు పాత దాన్ని ఆన్సరిస్తే పాత పులుపుని తెచ్చిపెట్టుకున్నట్లు అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని తెచ్చిపెట్టుకున్నట్లు అదే జరుగుతుంది ఇప్పుడు కాబట్టి మతపరమైన జీవితం పులుపుకి సాదృశంగా తయారైంది బబులోనంతా గలిబీలి చెత్త చెదారం అంతా తయారు చేసి పెట్టుకున్నారు అన్నట్టు అందుకు మనం చూస్తాం పదిహేనవ ప్రకటన క్రితము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో ఏం చూస్తామంటే బబులోను కూలేను కూలేను ఎందుకు కూలేను ఒకసారి చదివిపోయారు సరన్నా రెండవ వచనం చదివితే మనము ఇది అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను అది దయ్యములకు నివాస అక్కడ ప్రతి అపవిత్రత్మకు ఉనికి పట్టును అపవిత్ర అక్కడ అది ప్రతి దయ్యములకు నివాస స్థలం ఆత్మలకు ముందు నివాస స్థలము ఆ దయములకు నివాస స్థలం అయితే ఈ దయములకు నివాస స్థలము అన్నప్పుడు అవి ఏ రూపకంగా విభజింపబడతాయి ఆ దయ్యముల గుంపులని తర్వాత వచ్చిన ఇప్పుడు అది తెలుస్తుంది మనకి ఈ దయ్యంల గుంపులు ఎట్లుంటాయంటే మొదటిది ఏమో అపవిత్ర రెండవది అపవిత్రమైన పక్షులు మూడవది ఉనికి పట్టును ఉనికి పట్టు అంటే అసహ్యమైన పతి పక్షికి ఉనికి తర్వాత అసహ్యమైన దాని తర్వాత అపవిత్ర ఆత్మలకు ఉనికి పట్టును పక్షు అంతేనన్నా అపవిత్ర ఆత్మలకు ఉనికి అపవిత్ర ఆత్మకును అసహ్యమైన పతి పక్షికి ఉనికి పట్టును ఆయను ఇంగ్లీష్ లో అట్లా లేదు అందుకు రెండో వచ్చినప్పుడు చివరి భాగం చూడు చివరి బాగున్న చివరి బాగున్నా నివాస స్థలమును నివాస స్థలమును ప్రతి అపవిత్ర ఆత్మలకు ఉనికి పట్టును తర్వాత అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయన ఇంగ్లీష్ బైబుల్ ఏముంది తెలుసా బ్రదర్ మీ ద్వారా ఉంటే కూడా మీరు చూస్తారు ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే నేను చదువుతాను రెండో వచనం నుంచి అండ్ హీ కాల్డ్ అవుట్ విత్ మైటీ వాయిస్ fallen fallen is babylon the great rendu saalu kada coolen coolen ante rendu gumpalanu mari chupistha gathamlo rendu saalu coolen coolen she became a dwelling place for demons kabatti daani sthalamu dayamulade ani cheptunduaithe ee gumpulu etla thayarainayo ani cheptadi vaala gumpulu a haunt for every unclean spirit madatidi apavitramaina atma taratha a haunt for every unclean bird apavitramaina pakshi tarvata ఏ హాంట్ ఫర్ ఎవ్రీ అన్క్లీన్ అండ్ డిటెస్టబుల్ బీస్ట్ అని ఉంది మృగం అని కూడా ఉంది ఇంగ్లీష్ లో అపవిత్రమైన మృగము కూడా ఉంది మొదటిది అపవిత్రమైన ఆత్మ ప్రతి అపవిత్రమైన ఆత్మ రెండవది ప్రతి అపవిత్రమైన పక్షి మూడవది ప్రతి అపవిత్రమైన మృగము తెలుగులకు రాగానే మృగము పోయింది అప్పుడు ఏమవుతుందంటే మనకి మూడు గుంపులను మనం గుర్తించలేమన్నట్టు సో ఆ రీతిగా మనకి డిస్టర్బింగ్ ఉంటుంది అన్నట్టు తెలుగు చదివితే అందుకే నాకు అక్కడ లాక్ అయిపోయింది ఎందుకు ఇది వస్తలేదు ఈ పదం నేనేమో ఇంగ్లీష్లో చూసినాను తెలుగులో కూడా చెక్ చేసుకుంటాను కానీ ఈరోజు టైం లేకుండా నాకు చూడడానికి తెలుగులో సో అందుకే ఇంగ్లీష్ చూసుకుని మేము బబులోను మూడు గుంపులుగా విభజింపబడింది ఈ మూడు గుంపులు మొదటిది అపవిత్ర ఆత్మలు రెండవది అపవిత్రమైన పక్షులు మూడవది అపవిత్రమైన మృగాలు కాబట్టి మనకు అర్థమైపోతుంది మృగం అంటే భూ జంతువుల్లో కుయుక్తి కలది సర్పం కాబట్టి సర్ప సంతానం సర్పంలు రెండవది అపవిత్రమైన పక్షి పొడుచుకుండేది తేడ్లు కొండి కొండి ఉండేది అన్నింటినీ మనం తెలియత బోలుస్తుంది బాయి బయలుబాయికి తర్వాత ప్రతి అపవిత్రమైన ఆత్మ అంటే ఈ రెండు గుంపులు కలిస్తే అపవిత్రమైన ఆత్మలు గొప్ప జన సమూహం అప్పటికి వాళ్ళు మరణించింటారు కాబట్టి వాళ్ళు ఇందులాగా అన్నట్టు వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటారు వాళ్ళు సత్యాన్ని గ్రహించినప్పటికీ వారు కథ సాక్షులు అయి ఉంటారు కాబట్టి ఆ గుంపు ఇందులో ఉండదు ఇప్పుడు ఓన్లీ రెండు గుంపులే మొదటి గుంపేమో తేళ్లకు సాదృశ్యము రెండో గుంపు సర్పలకు ఆ రెండు కలిస్తే అపవిత్ర ఆత్మలు అవి కాబట్టి ఒక్కొక్క దశలో ఇవి గుంపులో ఫస్ట్ అన్ని కలిసే ఉన్నాయి అని చెప్తుంది దాని తర్వాత వాటి పని అవి విడిపోయినాయి అని చెప్తుంది ఈ వచనం ఇంతకుముందు కూడా చూసినాం ఈ రీతిగానే మనము మొదటికి వచ్చేప్పటికీ తేళ్లకు పని అప్పు చెప్తాయి సర్పంలో అయిపోయి పనిచేసేస్తాయి తర్వాత రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి అని కాబట్టి ఇక్కడ కూడా అదే మనకు చూపిస్తుంది దేవుడు కాబట్టి బబులోను మతపరమైన జీవితానికి సాదృశ్యం ఇది కాబట్టి ఇది ఏ రీతిగా తయారైంది ఇప్పుడు అది తీర్పు పొందడానికి సిద్ధంగా ఉంది అన్న విషయమే ఈ పదహార అధ్యాయము ఎవరికి తీర్పు అంటే సర్పములకు తేళ్లకు అని చెప్తుంది వాక్యం ఎందుకంటే ఆరవ బురలో మనం చూసినాము గొప్ప జనం అందరూ మరణిస్తారని కాబట్టి గొప్ప జనం అందరూ తీర్పు ఇంకా వీళ్ళిద్దరికే ఉంటుంది అన్నట్టు ఫస్ట్ తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరగన్ వచ్చింది దాని ఈ లోకస్తులకు అంటే సర్పంలకు తేళ్లకు కాబట్టి మొదట తీర్పు దేవుని ఇంటి యొక్క అది మతపరమైన జీవితం సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవారి కానీ రోమన్ రాష్ట్ర మనం చూస్తాం ఏ క్రీస్తు చేసుకున్న వారికి శిక్ష విధి ఏ శిక్ష విధి లేదు అది లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం మనకి శిక్షా ఏ విధి ఉండదు ఎందుకంటే మనము వీటన్నిటిని గ్రహించి ఆయనతో పాటు నివసిస్తున్నాం వీటన్నిటిని తృణీకరించుకొని సమర్పించుకొని మన జీవితాలని సంపూర్ణంగా లోకంతో సమాన ఇది ఒకటి కష్టంగా అనేక పర్యాలు చూపిస్తుంటే నేను సైతాను ప్రభుని ఆ మందిరం మీదికి తీసుకొని దేవాలయం మీదికి తీసుకొని పోయి ఈ లోకపు రాజ్యాలన్నీ చూపించాడు ఈ లోకపు రాజ్యాలు వాటిలో ఉన్న సమస్తాన్ని నేను నీకిస్తా అన్నాడు అంటే డబ్బాశ చూపించాడు ఈశ్వరకి వాడు నిన్ను రాజుగా చేస్తా సంపూర్ణంగా ఈ లోకలున్న ఆస్తు ఎంతస్తులన్నీ నీకిస్తా ఈరోజు కూడా వాడు అట్లనే పడగొడుతుండు దేవుని బిడ్డల ధన వ్యామోహంతో ఎప్పుడైతే నువ్వు అతి పరిశ్రమలను అడుగు నీకు ధనం అంటే వ్యామోహం ఉండనే ఉండదు ధనం అవసరమే అది నీ వెంట వస్తుంది నువ్వు దాని వెంట పో ఈ సీక్రెట్ నేను ఎన్నిసార్లు మీకు చూపించిన నేను ఇంతవరకు నా లైఫ్ లో ఎవరిని చేయిజ్ ఎందుకు అంటే నాకు ఆ సీక్రెట్ ఎప్పుడు అర్థమైపోయింది ధన వ్యామోహం ఉంటే నువ్వు దాని ఎంట పరిగెత్తుతావు కానీ అది నీ ఎంట పరిగెత్తాలా దేవునికి సిరికి ఎవడు దాసుడు కావాలని ఎందుకు చెప్పిండే ఈశ్వరం కారణం అదే నువ్వు సిరికి దాసుడు వెళ్తున్నా దాని ఎంట పడితే మాస్టర్స్ అందరూ రోజు అందుకో వాళ్ళకి వాళ్ళు ఎంత ఎన్ని డబ్బులున్నా వాళ్ళ జీవితాలు ఎంత అన్యాయం ఉంటాయో మీకు తెలియదు అనారోగ్యాలు వాళ్లే కాదు వాళ్ళ ఫ్యామిలీస్ అయినా కూడా డిసీజెస్ ఉంటాయి చాలా కొంచెం నేను ఎప్పుడు చెప్పాను ఇవి బయట మంచిగా ఉండేది చెప్పడానికి కానీ ధన ఉన్న వాళ్ళకి అందరికీ రోగాలు వస్తాయి ఎందుకంటే గెహాజీ నుంచి నేర్చుకున్నాం అనన్య సభ్యుల నుంచి నేర్చుకున్నాం డిసీజెస్ వస్తాయి వాళ్ళకి నీకు ఎప్పుడైతే ధన వ్యామోహం నువ్వు అతి పరిశోధన అడుగు ఎందుకంటే దేవునికి సిరికి దాసుడం కాలేం మనం నువ్వు దేవుని దాసుడం నువ్వు ఆయన సి ఆయన అతి పరిశుదర్శన అడుగు పెడతావు అతి పరిశుధనలను అడుగు పెట్టుకున్న నీ ఎటువంటి రోగాలు రాలేవు ఎన్ని సంవత్సరాలు అయినా బ్రతుకుతావు నీ దగ్గరికి రాలేవు అవి ఎందుకంటే అసాధ్యం అవి మోసే ఎందుకు చనిపోలేకపోతున్నాడు ఆయన అతి ఆయన ఆయన మహిమలకు అడుగుపెట్టింది కాబట్టి నీ టైం పడింది చావు అంటే చా నేను చావనంటాడు ఆయన తీర్మానించుకుని నేను చావను నేను నేను వాగ్లాదేశాలు అడుగు పెడతా తీర్మానించుకున్నాడు సరే ఇప్పుడు నేను అది చూపించాను వాక్యాలు కానీ కాబట్టి ఈ తొమ్మిది పంతొమ్మిదవ వచనాన్ని మీరు మొలసారి తిరిగి ధ్యానించండి ఈ మూడు గుంపులకి ఎందుకు దేవుడు ఈ తీర్పు తీస్తున్నాడు ఈ మూడు గుంపుల తీరిపోయింది సర్పములి తేళ్లకి శిక్ష దాని తర్వాత గొప్ప జన వారి శరీరాలను విడిచిపెట్టి వారి ఆత్మలను కాపాడుకుంటారు దేవుని యొక్క విధానం అది పొరింతల రాష్ట్రపతి మనం చూస్తాం వీళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు దేవుణ్ణి ప్రేమిస్తారు ఈ లోకాన్ని ప్రేమిస్తారు కాబట్టి ఈ లోకాన్ని ప్రేమి ఈ లోకపు ప్రేమని కట్ చేస్తాడు దేవుడు అది శరానికి సంబంధించింది ఎప్పుడైతే నీ శరాలు కట్ అయిపోతాయో నీ ఆత్మ కాపాడబడుతుంది అది చూపిస్తాను నేను ఇప్పుడు కొరతలు రాష్ట్ర ఆరుసార్లు చూపించిన గతంలో కాబట్టి నువ్వు శరాన్ని ప్రేమించుకుంటే అది కట్ చేయాల్సి వస్తుంది దేవుడు ఎందుకంటే నువ్వు సగం సత్యంలో ఉన్నావు మరి సంపూర్ణంగా సత్యం కావాలంటే ఏదైతే అసత్యంలో ఉందో దాన్ని కట్ చేస్తాడు దేవుడు అది కట్ చేసినప్పుడు నువ్వు సంపూర్ణంగా సత్యాలకు వస్తావు అప్పుడు గొరపుల రక్తంలో నీ వసాలు ఉతుక్కొని ఆయన సజలు అడుగు కాబట్టి ఈ సత్యాన్ని ప్రభు మనకు బయలుపరిచిన అనేక దాని దాన్ని జాగ్రత్తగా స్వీకరించి గొప్ప జన సమూహానికి చూపించాల మనం ఈ గుంపులు రెండు గుంపులు ఎప్పటికీ మారు నువ్వు చెప్పినా వినేసి వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ధన వ్యామోహం వద్దు తీసుకోద్దు బ్రదరే కానుకల గురించి గురించి మాట వచ్చిందంటే కథను డిస్టర్బ్ అయిపోతారు అందరూ ఆయన మందిరంలో ఆహారం ఉండాలంటే కానుకలు అవసరమే కానుకలు ఇవ్వాల మనం ఆనాదాల పట్ల విధరాల పట్ల పేదల పట్ల తల్లిదండ్రులు లేని వారి పట్ల మనం ఆదరణ చూపించాల ఏ రోజు కూడా వారికి ఒక నువ్వు ముద్ద పెట్టకుండా నువ్వు ఈ మిక్కిలి అల్పులైన నా మీరు చేస్తే నాకు చేసినట్లు అంటాడు ఏశప్రభు మనం ఏసు ప్రభుకి ఏ సాయం చేయలేదని ఒకసారి రుజువుపరిచిన నేను ఏశ్వకి నువ్వు ఏమి ఇవ్వలేదు బ్రదర్ సిస్టర్ నుంచి రుజువుపరిచిన ఎందుకంటే ఈ మిక్కిలి అల్పులైన వారికి నువ్వు ఎప్పుడు నువ్వు సాయం చేయలేదు లైఫ్ లో ఏ రోజు అనాథాలకు పోయినా అన్నం పెట్టలేదు ఏ రోజు విధాల పట్ల నువ్వు కనికరం చూపించలేదు వారిని ఆదుకోలేదు వాళ్ళ కష్టాల కాలంలో మనం నువ్వు చేయకపోతే దేవునికి చేయలేదంటా కాబట్టి ఈ వాక్యం చెప్పాలంటే నీకి ఈ అనుభవాలు ఉండాలి కదా మాస్టర్స్ చెప్పలేరు అన్నట్టు ఇవి ఎందుకంటే వాళ్ళు చేయరు ఇవి కానీ నువ్వు నేను చేయాలి కదా నేను చేయగలుగుతున్నా కానీ నేను మాట్లాడగలుగుతున్న గురించి అహంతో కాదు ఏవైనా వాక్యాలు నువ్వు పాటించకపోతే ఆయన మహిమలోకి ఎట్లా అడుగు ఆయన దగ్గర అని సార్ నిన్ను విచ్చాడప్పు అక్కడే ఉండిపో అంటాడు బయట సరి చేసుకోనరా బలిపెట్టన దగ్గర పోయి నీ జీవితాన్ని సరి చేసుకోనరా అంటాడు మళ్ళా స్టార్టింగ్ లోకి వెళ్ళిపోవల్సి వస్తుంది మళ్ళా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇదే చూపించండి ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బయలుపరచబడ్డ వాక్యాలు మళ్ళా ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈరోజు నీకు సైకిల్కి వచ్చి ట్వంటీ ఇయర్స్ కి తము తప్పి పెన్న వాళ్ళకి ఇది ఒక అవకాశం ఇంకో నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఎటువంటి ఎవరు తెలుసు పక్షు దండ్రి మీకు వందనాలు అయినా ఇంతవరకు మీరు మాతో మాట్లాడి బలపరిస్తున్నది మీకు వందనాలు తండ్రి ప్రవ్వ ప్రకటన గ్రంథంలోని ఆ యొక్క తీర్పు ముద్రలకు సంబంధించిన విషయాలు అనేకమైన వీరు చూపించినారు కొన్ని వందల గంటల ప్రభుత్వా ఇప్పుడు ఆ తీర్పు అమలు పరిచే టైంకి మామలసి దర్చున్నారు వాటిని మేము జాగ్రత్తగా పరిశీలించేలాగానే సహాయపడండి ముద్రలు బూరలు పాత్రలు వీటిని మేము జాగ్రత్తగా పరిశీలించి ధ్యానించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అందుకు మీకు పరిశుధాత్మ నడిపింపు వచ్చేవారం వాటిని మేము చూడాలని ఆశపడుతున్నాం నైనా మాకు సహపడండి ప్రభావ మూడిటిని ఒకేసారి మేము చూడాలా ప్రభా ముద్రలు బూరలు పాత్రలు వాటిని చూస్తే మా యొక్క మరి జీవితం ధన్యం ఎందుకంటే ఇక మీదట మేము పోయి వీటన్నిటిని ప్రకటించగలం గొప్ప జన సమూహానికి అటువంటి జ్ఞానం మాకు అందరికీ అనుగ్రహించమని పరిశుద్ధ నామంలో ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంటును కాక ఆమెన్ అందరికీ